ంపరా కన్మే నిషుర్యమరివ వజం పశ్యే మాక్ష నిర్దిజకరా చేరేన్మే నిషుస్తువాం సస్తనూహి యేశేమ దేవహి సంజయారిహో స్వస్తిన ఇందరో దశ్శవ స్వస్తిన పుర్షో దిశ్వేదా స్వస్తిన స్థాతుః అరిష్ఠనేమి ఓం కల్పయత్యాత్మత్మస్వమాయ్య భేదా ఆత్మా దేవ స్వమాయ ఆత్మా ఆత్మనా కల్పయతి వాక్యం ఆత్మా దేవుడు కల్పించుతున్నాడు కల్పించటము సో అక్కడ ఆత్మా అంటే అర్థం ఏంటో ముందుసారి అర్థం చేసుకోవాలి ఆత్మా ఆత్మ అనే పదానికి రెండు రకాల అర్థాలు ఒకటి నెగిటివ్ మీనింగ్ అంటే అనన్య నీకంటే భిన్నము కాదు అని అర్థం ఈ దేవుడు దేవుడు దేవుడు దేవుడు మనిషి దేవుడిని పూజిస్తాడు మనిషి చేత పూజించబడే దేవుడు మనిషి యొక్క స్వరూపం కంటే భిన్నంగా లేదు ఇప్పుడు మనిషి కొద్ది శక్తి కలిగి ఉంటాడు దేవుడు అని అంటారే గాడ్ అని అంటారు సరే దేవుడు అంటే అది ఒక ఐడియల్కి ఒక ఆదర్శానికి దేవుడు అనిపించారు ఎప్పుడు కూడా దేవుడు అంటే ఒక ఆదర్శానికే దేవుడు అనిపించారు ఎలాగంటే నాకు కొద్ది శక్తి ఉంది కాబట్టి దేవుడు అంటే అనంత శక్తి గలవాడు కొద్ది శక్తి గలవాడే ఆదర్శం ఏముంటుందండి అనంత శక్తి కలిగి ఉండడం ఆదర్శం నా దగ్గర కొద్ది సంపద ఉండేది కాబట్టి నా ఆదర్శం ఏముంటుంది అనంత సంపద నాకు కొద్ది బలం ఉంది కాబట్టి నా ఆదర్శం ఏముంటుంది అనంత బలం కొద్ది జ్ఞానం ఉన్నది కాబట్టి నా ఆదర్శం ఏమిటి అనంత జ్ఞానం కాబట్టి దేవుడు అంటే అన్ని అంశాల్లో కొంచెం కొంచెం ఉన్నవాడు పరిచ్ఛిన్నంగా ఉన్నవాడు ఒక పరి సర్వ పరిచ్ఛేదరహితమైన తత్వాన్ని ఆదర్శంగా భావన చేస్తాడు అదే దేవుమూర్తి కాబట్టి అత్యధికంగా దేవుడి యొక్క దేవుడి యొక్క లక్షణాలన్నీ కూడా మనలో పరిచ్ఛిన్నంగా ఇన్హిబిటెడ్గా ఉంటాయి దేవుడికి ఉండే లక్షణాలన్నీ మనలో ఉంటాయి ఇన్హిబిటెడ్గా ఉంటాయి మనలో ఉండే లక్షణాలన్నీ దేవుడికి వస్తాయి ఎన్థ్రోపో మార్ఫిక్ సో ఇప్పుడు మనం పెళ్లి చేసుకునే సంసారం చేస్తూ ఉంటాం కాబట్టి దేవుడు కూడా పెళ్లి చేసుకుంటారు మనకి పిల్లలు కొడతారు దేవుడు కూడా మా ఇంపు మన గుప్పంపు అప్పుడప్పుడు డెవలప్ వస్తున్నాయి దేవుడు కూడా వస్తాయి భార్యాభర్త డెవలప్ ఉంటారు కదండీ దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి కూడా ఒకసారి డెవలప్ ఎన్ని లక్షల వీళ్ళు ఉంటాయో అవన్నీ దేవుడికి ఉంటాయి ఇది యంత్రపో మార్ఫిక్ కాదు ఒకవైపు నుంచి ఇంకోవైపు నుంచి ఏ ఏ అంశాలలో వీడికి ఒక ఆదర్శంగా భావన చేస్తాడో ఇప్పుడు విద్వాంసుడు ఉన్నాడు లోకంలో విద్వాంసుని ఎందుకు గోచిస్తారు ఎందుకంటే అందరికీ విద్య మీద ఒక ప్రేమ ఉంటుంది తమ దగ్గర ఉన్నది కొద్దిగా ఉంది ఆయన దగ్గర ఎక్కువ ఉంది అందుకోసం ఆయన్ని గౌరవం చేస్తారు అదే దేవుడి దగ్గరైతే అనంతమైన విద్య ఉంది సో ఈ విధంగా అన్ని అంశాలు మన దగ్గర ఉన్నవి కొంచెంగా ఉన్నవి ఇన్హిబిటెడ్గా ఉన్నవి మనం ఆరాధించే ఆ దేవుడు అనేటువంటి ఆ తత్వంలో అన్నిహిబిటెడ్గా ఇంత అపరిచ్ఛిన్నంగా నీళ్లు ఉంటాయి అదే దేవుడు ఇప్పుడు ఈ మీరు ఏ రకంగా చూసుకున్నా ఆ దేవుడు మీ స్వరూపం కంటే భిన్నంగా ఉన్న సందర్భంలో కూడా మీకు దగ్గరగా మిమ్మల్ని పోలి ఉంటాడు లేకపోతే దేవుడిని పోలి మీరు ఉంటాడు అంచేతనే దేవుడితోటి మనకి అంశాంశి భావమైనా ఉంటుంది లేకపోతే అభేదమైనా ఉంటుంది సుతరాము భేదము దేవుడితోటి మనకు ఇక్కడ మనం చెప్పిన ఏంటంటే ఆత్మా దేవ ఏ ఆదర్శాన్ని దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావో ఆ ఏ ఆదర్శాన్ని నేను బయట ఉన్నది ఆదర్శము నువ్వు ఆరాధిస్తున్నావో ఆదర్శము ఆ దేవుడు నీకంటే భిన్నంగా లేడు ఆత్మా ఆత్మ అంటే అనన్య దేవ భిన్నముగా లేని దేవుడు అదొక అర్థం ఇంకొక అర్థం ఆత్మశబ్దానికి కఠోపనిషత్తులో రెండు చదివే భాష్యం కఠోపనిషత్ భాష్యంలో ఒక తోటా ఆత్మశబ్దానికి నిర్వచనం ఇచ్చే శంకర్ ఆయన ఏదో ఒక స్మృతి గ్రంథం నుంచి నిర్వచనం ఇచ్చారు ఆ నిర్వచనం ఏమిటంటే ఎాప్నోతి యదాదత్తే విషయాన్ని యాస్య సంతతో భావ తస్మాదాత్మే కథ్యతే అది నిర్వచనం ఈ నిర్వచనము చక్కగా మన ఉపనిషత్తు మాంక్యోపనిషత్తుకి సరఫడుతుంది యప్నోతి ఏదైతే ఆప్నోతి అంటే వ్యాప్నోతి ఏదైతే వ్యాపించి ఉన్నదో అది ఆత్మ వ్యాపించి ఉన్నటువంటి ఏంటి ఇప్పుడు ఉదాహరణకి మీరు చైనా షాప్కి వెళ్ళారంట చైనా షాప్ అంటే తెలుసు కదండి అస్తమానం షాప్ ఎందుకని ఈసారి చైనా షాప్ అంటే చైనా షాప్కి వెళ్తే అక్కడ ఉండే ప్రతి చాలా రకాల వస్తువులు ఉంటాయి రకరకాల వస్తువులు ఉంటాయి ప్రతి వస్తువులందు వ్యాపించి ఏముంటుంది క్లే ఉంటుంది చైనా ఉంటుంది పింగాణీ షాపుకి వెళ్తే ప్రతి వస్తువులను వ్యాపించి క్లేనే ఉంటుంది చైనా క్లే కాబట్టి ఆ షాపు యొక్క ఆత్మ ఏమిటి క్లేన్ బంగారుపు ఆభరణాల షాపు యొక్క ఆత్మేమిటి క్లేన్ బంగారు ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది జగత్తు అన్నప్పుడు ఆ జగత్తు ఏమిటి జగత్తుని సాధారణంగా జనువు ఏ రకంగా స్వీకరిస్తారంటే జగత్తు నాకంటే భిన్నముగా ఉన్నది అని స్వీకరిస్తారు నాకంటే భిన్నంగా ఉంది అన్నప్పుడు నేనంటే ఏమిటి నేనంటే ఈ పరిచ్ఛిన్నమైన మద్యావాంసాదులతో కూడిన దేహం నేను అంటే జగత్తు నీకంటే భిన్నంగా ఉంది అని చెప్పడంలో కొంత సోగసు ఉంది అప్పుడు కూడా ఈ జగత్తులో ఇది ఒక భాగమే తరంగము సముద్రం లాంటిది అప్పుడు కూడా జగత్తు లేకుండా దేహము లేదు దేహం లేకుండా జగత్తు లేదు అప్పుడు కూడా దేహము జగత్తులో కలిసి ముందు తప్పిస్తే విడిగా కాబట్టి దేహాభిమానంతో చూసినా కూడా జగత్తు నాకంటే భిన్నంగా ఉంది నేను జగత్తు భిన్నంగా ఉన్నాను అని చెప్పడంలో దోషం ఉంది నేను మనం చెప్తూ ఉంటాం నాకంటే జగత్తు భిన్నంగా ఉన్నది కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను అంటే దేహం కాదు నేను అంటే తెలుసుకునేటువంటి ఆ తత్వానికి నేను అంటే నోయింగ్ ఎంటిటీ కాబట్టి జగత్తు ఉందని జగత్తు చెప్తుందా మీరు చెప్తున్నారా మీరు చెప్తున్నారా మీరు జగత్తు ఉందని ఎలా చెప్పగలిగారు జగత్తుని తెలుసుకుని చెప్తున్నారు కాబట్టి నేను తెలియవాడను అని మీరు అన్నప్పుడు ఆ తెలియడము తెలివి అది మీ స్వరూపమని మీరు గ్రహించగలిగితే ఇప్పుడు ఈ తెలివి కంటే బయట జగత్తు ఉందా జగత్తు తెలివి బయట ఉండదండి సో ఇది అంటే కారు ఓడకి అవతల ఉందంటే సరిపడుతుంది బానే ఉంది కానీ ఆకాశానికి అవతల కారు ఉండదు అదేవిధంగా దేహానికి బయట ఉందండి రోడ్లు వాకింగ్లు అన్నీ కూడా దేహానికి బయట ఉన్నాయంటే వాళ్ళని కానీ ఎరువుక తెలివికి బయట ఉన్నదా తెలివి కంటే బయట ఏదైనా ప్రపంచం ఉన్నదా సపోజ్ తెలివి భిన్నంగా తెలివి బయట ఒక ప్రపంచం ఉంది అని మీరు కనుక ఒక సిద్ధాంతాన్ని ప్రవచించారనుకోండి సపోజ్ మీకంటే భిన్నంగా తెలివి మీ స్వరూపమయ్యి మీకంటే భిన్నంగా జగత్తుంది అంటే ఆ జగత్తు మీ చిత్తాకాశం కంటే బయట మీ కంటే బయట ఉన్నటువంటి జగత్తు అది అది ఎటువంటి జగత్తు అది చిదాకాశానికి చిత్తాకాశానికి బాహ్యంలో భిన్నంగా ఉన్న జగత్తు అది కేవలము ఒక కల్పన మాత్రం తప్ప అలాంటి జగత్ ఏది ఉండదు అది కేవలము ఒక కాన్సెప్ట్ ఎటువంటి కాన్సెప్ట్ కెన్ నెవర్ ప్రూవ్డ్ కెన్ నెవర్ బీ ప్రూవ్డ్ అన్ప్రూవ్డ్ అండ్ అన్ప్రూవబుల్ కాన్సెప్ట్గానే మిగిలిపోతుంది కాబట్టి జగత్తు మన చిత్తాకాశము కంటే చిరాకాశము కంటే బాహ్యం జగత్ అనేది ఉండదు కాబట్టి జగత్తు తెలివి తెలుసుకునేవాడి యొక్క స్వరూపమైన తెలివి కంటే బయట లేదు కాబట్టి ఘటము అని మీరంటే ఘటము ఘటజ్ఞానము వల్లనే ఘటం సిద్ధిస్తోంది పటజ్ఞానం వల్లనే పటం సిద్ధిస్తోంది ఆ విధంగానే జగత్తు యొక్క జ్ఞానం వల్లనే జగత్తు సిద్ధిస్తున్నప్పుడు కాబట్టి జగత్తు జ్ఞానరూపంగా మాత్రమే మనకి అనుభవానికి వృష్టం అవుతుంది ఆ విధంగా జ్ఞానరూపంగా అనుభవానికి వచ్చే జగత్తునంతము వ్యాపించి ఉన్నది ఏది అంటే కేవలము చైతన్యము మాత్రమే చాటి జగత్తును జ్ఞానరూపంగా జాగ్రత్త వ్యవస్థలో జగత్తును జ్ఞానరూపంగా వ్యాపించి ఉన్నటువంటి సో వ్యాపించి ఉన్న ఏనుక జగత్తు ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని మీకు ఎలా తెలుసుకోవాలంటే ఆత్మ అంటే అహంకారము కాదు దేహాభిమానము కలిగిన అహంకారము సబ్జెక్ట్ అది కాదు ఆత్మ సబ్జెక్ట్ కూడా ఆత్మయలే ప్రకాశిస్తుంది ఇప్పుడు ఇది మీరు తెలివి వచ్చినప్పుడు మీ జ్ఞానంలో ఆబ్జెక్ట్ దృశ్య ప్రపంచము ప్రకాశిస్తుంది ఆ దృశ్య ప్రపంచానికి ద్రష్టగా నిలబడిన వ్యక్తి కూడా ప్రకాశిస్తుంది ఇప్పుడు ఈ దేహము ఇంద్రియములు మనస్సు అహంకారము అదంతా కలిపి వ్యష్టి జగత్తు సమష్టి ఈ వ్యష్టి సమష్టిని దర్శిస్తూ ఉంటాడు సమష్టి దృశ్యము దేహము ఇంద్రియములు మనస్సు అహంకారము అనే ఆ వ్యష్టి ద్రష్ట ఈ దృశ్యము ఈ ద్రష్ట ఈ దృశ్యమును ద్రష్టను ఏకకాలంలో సమానంగా తెలుసుకుంటూ ఉండేది ఎలరూ చైతన్యం ఆత్మజ్ విజయతనే మీరు ఆలోచించండి ఘటము అన్నారనుకోండి చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను ఘటము అంటే ఘటజ్ఞానానికి బయట ఘటం ఉండదు ఘట జ్ఞానంలోనే ఘటం అంతర్గతమై ఉంటుంది ఘటజ్ఞానం ఎలా కలుగుతుంది ఘటద్రష్ట లేకుండగా ఘట జ్ఞానం ఘటము లేకుండగా ఘట ద్రష్ట ఉండదు ఘటము దృశ్యమైతే ఘటము యొక్క ద్రష్ట ఉంటుంది ద్రష్టకి దృశ్యానికి తేడా ఏమిటి దృశ్యము అనే రూపంగా ఉన్న చైతన్యానికి దృశ్యమని కదా ద్రష్ట అనే రూపంగా ఉండే చైతన్యానికి ద్రష్ట ఇప్పుడు సినిమా తరమేద హీరో విలన్ నిలబడి ఉన్నారండి అక్కడ హీరో అంటే ఎవరు హీరో రూపంగా ఉన్న కాంతికి హీరో విలన్ రూపంగా ఉన్న కాంతికి వెలన్ పేరు అలాగే ఈ జ్ఞానంలో ఘటము అనే రూపాన్ని పొందిన జ్ఞానానికి దృశ్యమని తెలుసుకునే వాడను గత ద్రష్టను నేను అనే రూపంలో అనుభవానికి వచ్చే జ్ఞానానికి ద్రష్టని పేరు కాబట్టి ద్రష్ట దృశ్యము అన్నవి జ్ఞానం మాత్రమే జ్ఞానంలోనే ఒక విభాగం ఆ జ్ఞానమే ఆత్మ కాబట్టి ఆత్మసాక్షి అంటే అటు దృశ్య ఇటు ద్రష్ట ఈ రెండింటికి ఏకకాలంలో ఆత్మసాక్షిగా ఉంటుంది కనుక నేను జగత్తును చూచుచున్నాను అన్నప్పుడు ఆ నేనులో వ్యాపించి ఏముంటుంది చైతన్యం ఉంటుంది చైతన్యం లేని నేనుండదు జగత్తు అంటే చైతన్యమునందు ప్రకాశించేదే జగత్తు అంట కాబట్టి జగత్తును వ్యాపించి ఏమున్నది చైతన్యమున్నది ఈ ద్రష్ట ఆ దృశ్య జగత్తుని చూడటానికి సహకరించే మనస్సు కన్ను చెవి మొదలైన ఇంద్రియములు యొక్క శక్తి ఇంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ వ్యాపించి ఏమున్నది చైతన్యమేమున్నది కాబట్టి ప్రమాత ప్రమేయము ప్రమాణము అని మూడు ఉన్నాయని మీరు అంటున్నారు వాస్తవంలో ప్రమాత అంటే ప్రమాత రూపంలో ఉండే తెలివి ప్రమాణము అంటే ప్రమాణం రూపంలో ఉండే తెలివి ప్రమేయము అంటే ప్రమేయం రూపంలో ఉండే తెలివి ఒకే తెలివి మూడు రూపాలలో మనకు అనుభవానికి వస్తుంది కాబట్టి సబ్జెక్టుని తెలుసుకునేది ఎవరు ఆత్మ ఆబ్జెక్ట్ని తెలుసుకునేది ఎవరు ఆత్మంటే కాబట్టి ఈ విధంగా సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని అంటే మొత్తం కవర్ అయిపోయింది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇంకేం మిగలేదు సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని ఏకకాలంలో వ్యాపించి ఉండే చైతన్యం ఉన్నదో అది ఏ ఆత్మ యత్ ఆత్మ సర్వము ఆత్మ నిడి ఉంటాయి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ విత్ ఆల్ వెరైటీ బోత్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ విత్ ఆల్ వెరైటీ వ్యాపించి ఉండేది ఆత్మ చైతన్యం సినిమా తెరమేదో కనపడే దృశ్యాలన్నిటి వ్యాపించి ఉండేది ప్రకాశం ఆత్మ ప్రకాశమే సకల జగత్తు యొక్క అనుభవాలు వ్యాపించి ఉండేది యచ్ ఆప్నోతి యద్దత్తే ఆదత్తే అంటే సాక్షి రూపేణ పశ్యతి సో నిద్రావస్థలో తీసుకోండి ఇది జాగ్రత్త అవస్థ అనుకోండి యచ్ ఆప్నోతి జాగ్రత్త అవస్థ అనుకోండి ఎదు ఆదత్తే సాక్షి రూపేణ పశ్యతి స్వప్నావస్థ అనుకోండి స్వప్నంలో ద్రష్టాదృశ్యము ఉంటాయి ఆ ద్రష్టని దృశ్యాన్ని సాక్షిరూపంగా దర్శించేది ఎవరు ఆత్మచైతన్యము చైతన్యమైన స్వప్నం ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి స్వప్నావస్థ ఎందుకు కనపడే సకల ప్రపంచాన్ని కూడా సాక్షి రూపంగా దర్శించేది ఎలా ఆదత్తే యచ్చాత్తి విషయానిహ అటు జాగ్రత్త విషయాలని ఇటు స్వప్న విషయాలని కూడా భోజనం చేసేసి నింగేసి అంటే నిద్రావస్థ ఆ నిద్రావస్థలో సర్వము అభావానికి సాక్షిగా ఉండే ఎగుగా అది ఆత్మ యచ్చాస్య సంతతో భావ అత సాత్యగమన ధాపం నుంచి వచ్చింది ఈ విధంగా జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో నిద్రావస్థలో అనేక మార్పులు వస్తున్నాయి జాగ్రత్త అవస్థలో ఉండే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పరిస్థితి వేరు స్వప్నావస్థలో ఉండే ఇంకొక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పరిస్థితి ఉంటుంది నిద్రావస్థలో అసలు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఏ ఉండదు అన్ని విధాలుగా భేదాలు వస్తూ ఉంటాయి కానీ వాటి అన్నింటి ఏకత్మకంగా తెలివి రూపంగా వ్యాపించి ఉన్నది ఆత్మ అది ఆత్మ యొక్క నిర్వచనం కాబట్టి ఆత్మక నిర్వచనాన్ని ఎలా చెప్పాను మూడు రకాలుగా చెప్పారు ఒకటి మీ చేత ఆరాధించబడే దేవుడు ఎవడైతే ఉన్నాడో ఆ దేవుడు మీకంటే భిన్నంగా లేడు అని ఆత్మ యొక్క అర్థం నెంబర్ వన్ అనన్య దేవ నెంబర్ టూ యువ విశ్లోకం వ్యాపించి మూడవస్థలని ప్రకాశంప దృష్టిలో ఉన్నటువంటి చైతన్యంలో ఇక దేవ దేవుడు దేవుడు అంటే అతి సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదం దానికి ఒక వెనక్ విశిష్టమైన అర్థం ఉందండి కానీ సాధారణంగా జనువు ఏ రకంగా ఆ పదము వచ్చింది అనేది తెలుసుకోకుండా దాన్ని వాడేసి దాన్ని వాడకుండా పెట్టిస్తే అది దూఢి అయిపోతుంది ఇప్పుడు మీరు కొంతమందిని దేవుడు అంటే ఎవరో అడిగారనుకోండి దేవుడు అంటే తెలియదా ముందుగా రెండో ఫలానా పండు ఎరుగుదా అంటే తెలియదు అనుకోండి నేను ఎప్పుడూ చూడలేదా పండుగ అలా నా కూర ఎప్పుడన్నా రుచిశారంటే మేము ఎరగనుండ కూరం ఎప్పుడు చూడలేదు కానీ దేవుడు అడిగితే మాత్రం అలాంటి లోపం ఏం చేయడం దేవుడు తెలియకపోవడం అనే ప్రసక్తే ఓ పండో ఓ కాయో మనిషో ఓ వస్తువు తెలియకపోవడం అనేది ఉంది కానీ దేవుడు తెలియకపోవడం లేదు ప్రతివాడికి కూడా దేవుడు అనేవాడు వాడు దేవుల్లో ఉన్నట్టుగానే మాట్లాడతారు దేవుడు మీకు తెలుసా అని అడిగారు అనుకోండి దేవుడు తెలియకోవడం ఏంటండి అసలు మా బిజినెస్సే దేవుడు అసలు లేస్తే మా బిజినెస్ ఏములు నేను దేవుడితోటే కరక్ష ఇస్తున్న బోధంగా మాకు అదే పని దేవుడు పనే పని సో అయితే దేవుడు ఏమిటి దేవుడైతే దేనిలో మీకు వైకుంఠంలో ఉంటాడు ఆయనకు నాలుగు చేతులు ఉంటాయి ఇద్దరు భార్యలు ఉంటారు ఆయనకి ఆయన ఒకడు అలా చెప్తాడు ఇంకొకడు బరో చెప్తాడు ఆ ఇంకొకడు కూడా ఇద్దరు భార్యలు వాడుకుండా ఇద్దరు భార్యలనే ఉంటాడు అది చూశాడా ఇంకొకడు కైలాసంలో ఉంటాడు సో శ్రీనాథ్ మహాగవ్ అన్నాడు నువ్వు బిచ్చుకునేవాడికి తిరిపడానికి రెండెందుగా ఒక కాలంలో ఆ గంగను మాకు వారేమంటాడు సో బిచ్చుకునేవాడు నువ్వు బిచ్చుకునేవాడు ఒక భార్య చాలు కదా ఇద్దరెందుకు సపన్నుడికి ఇద్దరు ఎందుకు వాడు మేనేజ్ నువ్వు తిరిపడానికి ఇద్దరేలా గంగను విడుము మనం ఏదో బజ్జు విడుము పార్వతీ చాలు గంగ అంటే ఆయనకి ఇద్దరు భార్యలు అన్నమాట సో పార్వతి గంగ ఓ భార్యనేమో ఎక్కడో కూర్చోబెట్టుకుంటాడు ఓ భార్యను లేదు మన హెంతులకో వాటి హెంత్రోపో వాళ్ళకి గాజెడ్డి ఇంకేలాగే ఉంటుంది అంటే మంచిది ఉపాసనకి అన్ని బాగానే ఉంటాయి సో ఎనీవే కాబట్టి ఆ దేవుడు అంటే అది కాదండి దేవుడు అంటే అర్థం దివు దివు ఒక ధాతాయి ఈ దాతూ అరణమైన అర్థాలు ఉన్నాయి దాంతో రెండు ప్రధానమైన అర్థాలు ఒకటి కాంత అంటే ప్రకాశం అనుకున్న రెండు క్రీడ దేవ ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిలయం అనే లీలను కల్పయతి కదా ఆ లీలను ఆ క్రీడను చేసేవాడు దేవుడు క్రీడ ఉంది చూసారా మీరు లీలా లేక క్రీడ అనే పదాలు ఉన్నాయి లీలా క్రీడ అనేవి అవి అక్కడ ఉండేటువంటి చేష్టని సత్యాలని చెప్పడానికి వాడరు వాటిలో ఒక విభూతిని దర్శించేందుకు వాడతారు ఇప్పుడు సినిమా మిథ్య మిథ్య సినిమా మిథ్య అయినా చాలా బాగుంది సినిమా అని ఆందలుచుకుంటే మీరు ఆ సందర్భంలో లీలా అనే పదాన్ని వాడచ్చు అది చాలా వేస్ట్ అన్నారు అనుకోండి అప్పుడు లీలా అన్నది మిథ్య అవుతుంది తప్ప సత్యం అలాగే క్రీడ ఉంటుంది సర క్రీడంత మిథ్యలేమని మనం కానీ అది క్రీడ మిథ్యాలు తెలియడానికి కొంత సూక్ష్మబుద్ధి కావాల్సి ఉంది స్థూల బుద్ధితో ఉన్నవాడికి ఏది ఏ వాడికి మిథ్యని చెప్పి నమ్మించడం దేన్ని చేయలేరు వాడికి స్థూల బుద్ధికి ఘట మిచ్చారనుకోండి వాడు ఆ ఘటపుచ్చుకుని నేను కొడతాను అంటాను సో స్థూల బుద్ధితోటి మీరు ఏం వ్యవహారం చేయలేరు సూక్ష్మబుద్ధి గల వాడికి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు క్రీడ ఉందనుకోండి అంటే ఏమిటి ఇప్పుడు ఫుట్బాల్ చూసుకోండి ఇటు నెట్ ఒకటి నెట్ కొట్టు కొంత మైదానం పెడతారు ఒక మధ్యలో బంతిని వేస్తారు ఆ బంతిని వీళ్ళు వాళ్ళు తమ్ముతారు అది జనం ఇటువంటి తల్లి ఆఖరికి ఆ నెట్లో పడితే గోల్ వీడు ఒక గోల్ వచ్చింది వా ఈ పార్టీ వాళ్ళు నెగ్గారు వన్ జీరో స్కోర్ తోటి నెగ్గారు ఓకే అంతా వాట్ ఈస్ బ్యాక్ బాగు అదంతా కూడా కలపలే కదండి బాలు కల్పన కాదా పాయింట్ అలా చెప్పండి ఆ బాలు పట్టుకుని అది ఇటు పడితే వీళ్ళకి పాయింట్ అని అటుపడితే వీళ్ళకి పాయింట్ అని పడితే పాయింట్ వస్తే నెగ్గారని అదంతా కల్పన కదండి ఆ కల్పనని మనందరం కూర్చుని చూస్తాం ఇప్పుడు నేను మాట్లాడుతాను రెండు గంటలు నేను ఫుట్బాల్ చూశారు ఓ పార్టీ వాళ్ళు నెగ్గారు ఇంకో పార్టీ వాళ్ళు ఓడిపోయారు లేచి ఓడిపోయిన పార్టీని సపోర్టర్స్ వేలమోహన్ వస్తుంది ఇంటికి వాళ్ళు పార్టీని ఉత్సాహంగా ఇంటికి ఇప్పుడు ఈ ఇంటికి పోయి దుఃఖిస్తున్న వాళ్ళకి కానీ ఇంటికి పోయి పార్టీ చేసుకుంటున్న వాళ్ళకి కానీ దేని గురించి చేసుకుంటున్నారంటారు వాళ్ళ ఆ సుఖ దుఃఖాలను దేనికోసం కోసం ఏది ఆట ఏముంది అక్కడ ఏముంది అక్కడ అలా అలా కనపడింది అలా పోయింది అక్కడ ఏం మిగలేదు ఇప్పుడు ఈ పార్టీ వన్ జీరో నెగ్గింది అంటే అర్థం ఏంటి వాటి దే శ్రీలంక మీద ఇండియా వన్ జీరో నెగ్గింది ఏది వాళ్ళ అంత కూడా కల్పం అదే క్రీడ అంటే సత్యంగా భాషిస్తుంది కానీ కల్ప ఒకసారి నేను క్రికెట్ చూస్తున్నాను మన ఆయన గారు ఏదో ఏదో మధ్యాహ్నం కొంచెం విశ్రాంతి తీసుకుని ఏదైతే చూసుకుంటూ నేను చేస్తున్న పని ఏమిటా అని గమనించాను గమనిస్తే వాడేవడో బంతి వేశాడు వీడు కొట్టాడు నాలుగు ఫోర్ నేను ఉత్సాహ కలిగించాను అయిన ఏమిటిలో ఫోర్ అంటే ఏమిటిలో అంటే నాలుగు ఏమిటి నాలుగు వీడు బంతి వేశాడు వాడు కొట్టాడు పుట్టితే అది ఎటోపాటు వెళ్ళాలి కాబట్టి వెళ్ళండి ఇప్పుడు నాలుగంటే ఏమిటి ఏమిటి నాలుగు నాలుగు గంటలు ఎక్కడ వేసుకుని క్యాల్కులేట్ చేసుకుంటున్నావు వాడు అదే పని చేస్తున్నాడు ప్రతి వాడు నాలుగు నాలుగు ఉంటున్నారు ఏమిటి నాలుగు గంటలు నాలుగు ఏముంది ఏమిటి నాలుగు వాటికి ఇగో ఇదే క్రీడ ఇది మిథ్య అని అన్నారా కరెక్ట్ వెరీ ట్రూప్ కాబట్టి ఈ జగత్తు అటువంటి లేదా అటువంటి క్రీడ ఎవరికి ఆ పరమేశ్వరుడికి ఆ పరమేశ్వరుడు ఎవరు ఆత్మ దేవ దేవ దివు క్రీడా ఆ దివు అనే ధాతువుకి క్రీడ అనర్థం కాబట్టి జగత్తు అనే క్రీడను నేరపువాడు గనుక దేవ ఏ ఈ జగత్తు అనేది బాహ్యంగా ఎలాగూ ప్రకాశించట్లేదు తెలివిందే ఉన్నదా జగత్తు ఆ తెలివి తెలివికి ప్రకాశము అంటారు దివు కాంతం ప్రకాశము ఆ చైతన్య ప్రకాశము ఆయన దేవుడి యొక్క స్వరూపం అది చైతన్య ప్రకాశంగా చిన్మయుడుగా ఉంటాడు దేవుడు దేవుడు అంటే మజ్జామాంసమయుడుగా ఉండడు ఇప్పుడు విష్ణు అంటే ఆయనకు చర్మం ఆ చర్మంలో ఉన్న రక్తం ఆ రక్తం చుట్టూ ఉన్న మాంసం అక్కడ ఎముకలు అలా ఉండవు అలా ఉంటే ఆయన కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది అలా ఉండదు చిన్మయుడుగా ఉంటాడు ఆ చైతన్య స్వరూపుడే ఉంది ఆ రూపాన్ని మనం ఒక ధ్యానం కోసం ధ్యానంలో మనస్సును ఏకాగ్రం చేయడం కోసం ఒక రూపాన్ని కల్పన చేస్తున్నాం ఇప్పుడు ఒక రూపాన్ని నేను భావన చేస్తున్నా మీరు భావన చేసే రూపము అది చిన్మయమా మధ్యామయమండి మధ్యామాంసమయమండి ఇక్కడ కూర్చొని నేను మీరు అనగా నేను అడుగుతాను చెప్పండి ఇక్కడ కూర్చొని నేను ఉన్నమ శివాయ ఉన్నమ శివాయ నా శివుడు ధ్యానం చేస్తున్న రూపాన్ని నేను ధ్యానం చేస్తున్నాను ఇప్పుడు ఆ రూపము చిన్మయమా మాంసమయమా అని ఓకే ఇప్పుడు ప్రియుడు ప్రియురాలి ఫోటోను చూసి ప్రియురాలి ఫోటోను చూసి చాలా ఆనందపడిపోతాం ప్రియురాలని భావన చేస్తున్నాడు ఇప్పుడు ఆ ప్రియురాలు మధ్యాహ్నంసమయమా చెన్మయమా చెన్మయ ఇప్పుడు ఆ ప్రియురాలు పక్కన ఉందండి ఆమె కేసులు చూసి వీడు ఉల్లాసంగా కూర్చుని ఇలాగ ఎంతో ఆనందిస్తున్నాడండి సినిమాలో పక్క పక్కన అప్పుడు కూడా ఉండేసి చూసి సంతోషిస్తున్నాడండి ఇప్పుడు వీడు చూసి ఆనందిస్తున్న ప్రియురాలు చెన్మయమా మధ్యాహ్నమాంసమయమా అండి చిన్మయ సర్వం చిన్మయం చిన్మయం తప్ప వేరే ఏమీ లేదు ఆ చిత్ ఆ ధాతువు అన్న మూల ధాతువు చిత్ ఏది కలదో అది దేవ అది దీని చెప్తాను కాదు అది దేవుడు అంటారు అంతేకాదు దేవుడు అంటే మనకంటే హయ్యర్ లెవెల్ సంసారణ పడిని భావన చేసి పుల్లలే ఆ మహాత్ముడు చెప్పిన మాత్రం నేను అడిగి మొరవలే నిన్న చెప్పాను మళ్ళీ వాడు చెప్తున్నాను పూర్వం దేవాలయం ఉంటే విభూతిచ్చు పంపించింది దేవాలయానికి వెళ్తే విభూతి జీవనం ముఖాన్ని పుట్టిన వాళ్ళు అక్కడ పని అయిపోయింది మన దారిని మనం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ వైష్ణవ దేవాలయం వైష్ణవ కల్ట్ వచ్చిన తర్వాత దేవాలయాలన్నీ పెద్ద పెద్ద వంటశాలలాగా తయారైపోయి దేవాలయము అంటే పెద్ద పెద్ద వ్యవస్థ వ్యవస్థ ఆ భోజనంలో ఎలా ఆహార వ్యవస్థ చాలా పెద్ద హరిస్టైల్ వ్యవస్థ దేవుడికి అలంకారాలు ఆభరణాలు వజ్రాలు వైడూర్యాలు బంగారం ఈ రకంగా ఆ దేవుణ్ణి రిచ్ మ్యాన్స్ గాడ్గా తయారు చేసుకుంటాడు సింపుల్ పీపుల్ కెనాట్ ఎఫర్డ్ సచ్ ఎ గాడ్ వె సింపుల్ పీపుల్ ఎఫార్డ్ చేయలేరు ఆ ఘాట్ని చాలా రిచ్ గాడ్ రిచ్ మ్యాన్స్ గాడ్ అర్థం వైరాగ్యం అంటే మరి అన్ని అంగాల్లోనూ వైరకుడు శివుడు ఉన్నాడనుకోండి అయింది ఇప్పుడు సన్యాసులు శివుని వాళ్ళు రెండు విషయమే రెండు విషయం రెండు విషయాలు భస్మం తప్ప ఇంకేనా ఆహారం లేని ఆహారం లేనికంటే భార్యను నిలబెట్టడం కోసం ఏదో వృక్షాపాత్రుద్ధినిస్తారు అదే మీరు దేవాలయం కట్టి కూర్చున్నారనుకోండి దేవుడిని దూపుదీపులైన చందాలు వసూలు చేయడం వల్ల చాలా చందాలు వసూలు చేయాలి బుద్ధిపాటి సందాలైతే మనకి చాలా కామర్స్ దాంట్లో ప్రవేశిస్తుంది పోను నా విషయం అటు అంటే దేవ అనే పదం యొక్క తత్వం తెలియకపోవడం చేత లేదా తత్వాన్ని పరికట్టుకుని విస్మరించటం చేత వచ్చినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఆత్మదేవుడు ఈ ఆత్మదేవుడు ఇప్పుడు అంటే అర్థం ఏమిటి ఈ ఆత్మదేవుడు కల్పయతి ఆత్మానను కల్పయతి తనను కల్పిస్తున్నాడు ఇప్పుడు నిన్న రాత్రి నాకు కళ వచ్చింది ఆ కళలో నేను కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి వచ్చాను అది వచ్చింది అలాగే చెప్పాలి అంతేకాని ఎక్కడో క్లబ్బిల్లి పేకాడ వచ్చింది సందర్భంగా ఉండాలి కళ కూడా కొద్ది సంస్కార లక్ష్యంగా ఉండాలి కదా సో ఇప్పుడు ఆ కళలో కాశీ వెళ్ళి స్నానం చేసి వచ్చినటువంటిది ఎవరు మేము నేనే కదండి ఆ కళలో ఉన్నటువంటి కాశీను గంగా అదెవరు అది నేనేనండి అంటే ఇదేమిటిది ఆ కళలో ఉండే సబ్జెక్టును కల్పించింది ఎవరు నేనే ఆ కళలో సబ్జెక్టు నేనే ఆ కళలో ఉండే ఆబ్జెక్టును నేనే అదేమిటి నేను ఆ సబ్జెక్టు ఆ ఆబ్జెక్టు సత్యమా కాదు కళ అయిపోయిన వెంటనే తిరిగి వస్తే కులక్కి అంటే ఇప్పుడు ఏమైంది నేను నన్ను ద్రష్టముగా నేను నన్ను దృశ్యమునుగా కల్పించుకున్నాను ఏమండి సరిపడిందా ఆత్మానం కల్పయతి అయితే ఎనిమిద రైతులు అడుగుతారు కానీ సంసార బంధంలో ఉన్నవాడు ఎవడని అడుగుతా ఆత్మా దేవ కదా సంసార బంధంలో ఉన్నవాడు ఎవడని అడుగుతా ఏమండి యశోద ముంగిట మట్టిలో ఆడుకుంటున్నవాడు ఎవడు దేవుడా కదా అంతే చొంగ మట్టిలో పొరలాడుతున్నాడు యశోద ఇంటి ముంగిట ఎవడువాడు దేవుడే అదేమిటి దేవుడు మరి అదే మరి అదే రహస్యం యశోద ఇంటి ముంగిట మట్టిలో పొన్నాడుకున్నాడు దేవుడు అలాంటి పల్లే చేస్తాడు దేవుడే చేస్తున్నాడు ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను నేను రాత్రి నాకు కళ వచ్చింది గంగానదిలో స్నానం చేసి వచ్చాను పొద్దున్న లేచి మిమ్మల్ని అందరినీ పిలిచి నాకు ఈ కళ వచ్చింది సత్యము కాబట్టి మనందరం ఇప్పుడు రైలెక్కి మనం అయితే నాకు ఆ కళలో నాకు దేవుడు కనపడే నాకేదో చెప్పాడు ఇప్పుడు అక్కడ ఆ శివుని ఇక్కడ కూడా స్థాపించమన్నాడు అని నేను ఏదో మొదలుపెట్టాను అనుకోండి దీన్ని ఏమనాలి వ్యామోహం అని అనాల వ్యామోహం అనుకోండి ఇప్పుడు ఈ వ్యామోహం పడుతున్నవాడు ఎవడు నేనే కాబట్టి నేనే నన్ను ద్రష్నుగా కల్పించాను దృశ్యాన్నిగా కల్పించాను ఆ ద్రష్టాదృశ్య భేదానికి లేని సత్యత్వాన్ని వాటికి నేనే ఆపాదించాను ఆపాదించి వాటి చేత వ్యామోహితుడనై నేనే ఉన్నాను ఆ వ్యామోహం యొక్క బంధంలో సొంత సతమతమవుతున్న వాటిని కూడా నేనే అన్ని నేను అవునండి ఇది వెళ్ళారు సినిమాలో అక్కడ హీరో ఉన్నాడు హీరోయిన్ ఉన్నాడు ఆ హీరో హీరోని ప్రేమిస్తున్నాడు హీరోయిన్ ప్రేమిస్తున్నాడని వీరు కల్పించుకున్నదా అక్కడ ఉన్నదా తన ఉన్నదా మీరే కల్పించారు హీరోని కల్పించింది ఎవరు మీరు హీరోయిన్లు కల్పించిందెవరు మీరు వారి వచ్చే శృంగారాన్ని కల్పించిందెవరు మీరు ఆ శృంగారం సత్యమైన భ్రమపడిందెవరు అది మీరే అన్ని మీరే కాబట్టి ఆత్మాదేవ ఆత్మానం కల్పయతి ఆత్మానం బధ్నాతి ఆత్మనా బధ్యతే ఆత్మదేవుడు తనని తాను బంధించుకుంటున్నాడు తానే బద్ధుడవుతున్నాడు తానే విముక్తుడవుతున్నాడు అన్ని దాంట్లోనే భాగంగా ఉంటాయి కాబట్టి ఆఖరికి మోక్షశాస్త్ర వ్యవహారం కూడా వీడు ఈ ఆత్మదేవుడు ఉన్నాడు ఈ సంసారంలో నేను ఉన్నాను అన్నాడు ఈ సంసారంలో నేనున్నా అన్నప్పుడు ఆ సంసారాన్ని కల్పించిందెవరు సంసారం చెప్పిందా మీ దగ్గరికి వచ్చి నేను సంసారాన్ని నేను కట్టిపాడేశానని అయితే మీరు అంటున్నారా మీరు అంటున్నారు అవునండి కాబట్టి సంసారాన్ని కల్పించింది ఎవరు మీరు ఆ సంసారంలో నేను బుద్ధుడునే ఉన్నాడు ఇప్పుడు బుద్ధుడిని ఎవరు కల్పించారు మీరు ఆ బంధం నుంచి విముక్తి కోసం వేదాంతా అధ్యయనం అని దాన్ని కల్పించిందవరు మీరు ఇదిగో వేదాంతం చదివి నేను విముక్తున్నయ్యాను అని ఆ విముక్తిని కల్పించిందరు మీరు ఆఖరికి మోక్ష శాస్త్ర వ్యవహారంతో సహా సర్వము ఆత్మదేవుని యొక్క కల్ప బంధ విముక్తుడు కూడా ఆత్మదేవుని యొక్క ఇప్పుడు ఇంకే ముక్తంగా చెప్పిన విషయం దీని మీద చాలా విస్తారంగా ఎదగదని చెప్పబోతున్నాను కాబట్టి ఈ సర్వమును ఆత్మదేవుడే కల్పిస్తున్నాడు ఎలాగంటే భాగవతంలో శ్లోకం అంటుంది రుతే అర్థం ఎత్ ప్రతీయేత అర్థం రుతే ఎత్ ప్రతీయత అక్కడ వస్తువు లేదండి కానీ ఉన్నట్టు కనపడుతుంది పాము లేదు ఏమీ లేదు కానీ ఉన్నట్టు కనపడుతుంది రుతేర్థం ఎత్ ప్రతీయేత కొని ఉన్నట్టు కనపడింది ఉందన్నావా ఉందన్నా ఉంటే అలా కనపడుతూనే ఉండాలి ఇంకా అది మాయమైపోకూడదు నా ప్రతీయేత మళ్ళీ కనపడరు మానేస్తుంది ఏమంటే ఇప్పుడు మీరు చెప్పండి తాడుంది అక్కడ పాముందా లేదు ఉన్నట్టు కనపడచ్చు కొన్ని ఉన్నట్టు కనపడే అలా కనపడుతూనే ఉంటే ఉందని అనుకోవచ్చు అలా కనపడుతూనే ఉందా మళ్ళీ మానేసింది కనపడ్డ ప్రతీయత ఇప్పుడు ఈ పాముకి అధిష్టానం లోకస్ మీరా తాడా మీరు ఆత్మ అధ్యాస అధ్యాస ఎక్కడుంటుందండి అధ్యాస బయట ఉండదు జ్ఞానాధ్యాసను అంగీకరిస్తారు వేదా అర్థాధ్యాసం చెప్తారు తార్కికుడు అధ్యాసం అష్టం చదివారు అర్థాధ్యాసం అంటే అర్థం సత్యం తార్కికుడికి అని చెప్పి అర్థంలో అధ్యాసం ఉందంటాడు ఆ తాడు మీద బాగుందంట బయట ఉండే తాడు మీద బయట ఉండే బాగుంటాడు వాళ్ళని ఎలా బయట పావుండడం ఏంటో ఇలా బయట పాము మీద ఉందిరా పాము బయట తాడు మీద ఉందా నీ ముర్రలో ఉందా తర్వాత బయట ఉండే తాడు మీద వీడు పాముని అధ్యారోపం చేశాడా లేకపోతే బయట ఉండే పామును చూసి మానసికమైన బయట ఉండే త్రాడును చూసి మానసికమైన త్రాడు మీద మానసికమైన పావును అధ్యారోపణం చేశాడా ఏది సత్యం తెలుసుకోండి అర్థా జ్ఞానాధ్యాస అంట రద్దు జ్ఞానం మీద సర్వ జ్ఞానాన్ని అధ్యాపం చేస్తుంది కాబట్టి సో రుత్య ప్రతీయ అది చేసింది అధ్యాపం కాబట్టి అని పోతుంది కూడా నతీయేత అధ్యాపం చేసినప్పుడు లోకస్యేమిటి తాను పోయినప్పుడు ఆ జ్ఞానం పోయినప్పుడు ఆ లోకస్యేమిటి తాను ఆత్మ హృతయర్థం ప్రతీయేత నతీయేత చాత్మని తం విద్యాత్మనో మాయాం యథా భాషో యథాతమ అని ఒక శ్లోకం ఉంటుంది భాగం ఇండ్లో భాగవతంలో కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి త్రాడు ఉంది అక్కడ త్రాడు ఉంది త్రాడును చూసాం త్రాడు ప్రకాశించింది దేంట్లో ప్రకాశించింది నాలో ప్రకాశించింది చైతన్య స్వరూపంలో ప్రకాశిస్తుంది అండి తెలివిలో ప్రకాశిస్తుందండి దేహానికి బయట ఉన్న తెలివికి బయట ఉంటే ఎలా పుట్టుతుంది తెలివికి బయట త్రాడు ఉంటే అది ఎలా చెప్తారు మీరు కాబట్టి త్రాడు దేంట్లో ప్రకాశించింది తెలివిలో ప్రకాశించి తెలివి అంటే నేనే కదా తెలివి నాలో ప్రకాశించింది ఆ నాలో ప్రకాశించిన తాడు యందు పాము అని భ్రమ ఎక్కడ ప్రకాశించింది నాలో భ్రమ కూడా ప్రకాశించడం అది నాలో ప్రకాశించింది అది భ్రమను ఎలా తెలిసింది ఆ ప్రకాశించిన పాము ప్రకాశించడం మానేసిందే భ్రమను తెలిసింది ఆ పాము ఎక్కడ ప్రకాశించడం మానేసింది నాలో ప్రకాశించడం మానేసింది కాబట్టి ఇప్పుడు ఈ మాయ ఎవరి మాయది నేను నా కల్పించుకున్న మాయ నేను కల్పించుకున్న మాయలో నేనేమో కొంతసేపు భయపడ్డాను ఆ భయం నుంచి మే ఆ మాయ నుంచి ఆ మిథ్యా భయం నుంచి నేను విముక్తున్నానైనా అంతేనా తనే తుమ్ముకుని తనే మహాదేవానో వాసుదేవా అనుకుంటూ ఉంటాడు మనిషి పెళ్లి ఓ అద్భుతం ప్రేమ ఇదే అన్నాడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకునే తర్వాత ఏడాది రెండేళ్ళ ఐదు రోజులు ఇదేందో తప్పకున్నాడు మళ్ళీ వెళ్ళి వెళ్ళి వాళ్ళని పెట్టుకుని డబ్బులు ఇచ్చి సంతకాలు పెట్టించి కాయకాలు పెట్టించి చేసి మళ్ళీ డైవర్స్ అయ్యాడు ఇప్పుడు వాటి సీకి ఈ వా తనే వాయని కనిపించుకుని ఆ మాయలో తనే కొంత సుఖాన్ని అనుభవించి ఆ సుఖానికి తగ్గ మోతాదులో ఫిఫ్టీ ఫిఫ్టీ దుఃఖాన్ని అనుభవించి ఈ సుఖ రక్తాలు కాకూడదు మా తనే వదిలించుకుని ఇప్పుడు మళ్ళీ వీటిని నిలబడు ఇప్పుడు ఇదంతా కూడా ఏమిటంటారు నేను నేనుగా ఉండగా ఇదంతా నడిచిపోయింది రెండేళ్ళు మూడేళ్ళు నడిచిపోయింది ఆ కాలము అదంతా కూడా మాయ తప్పు ఇంకెవళ్ళు కాదు ఎవళ్ళ మాయా ఆత్మ మాయా మాయా అంటే మ్యాజిక్ ఇంద్రజాలము అనర్థం తం విద్యా దాత్మనో మాయాం దీనికి దృష్టాంతం ఏమిటో తెలుసుదండి యథాభాసో యథాతమ భాగవతంలో దృష్టాంతం సూర్యుడిని పాము మింగేసింది ఏమిటి పావు వింగేడు ఏమిటండి సూర్యుడిని పాము వింగడం లేదు తేడుమింగడం లేదు తమ అది ఒక నీడ ఏ నీడ కూడా ఇప్పుడు చూడండి సూర్యుడి మీద నీడు ఉందా మీరు కంటి మీద నీడు ఉందా అండి ఏ సూర్యుడి మీద నీడు ఉంటుంది ఎవడైనా నవ్విపోతుంది సూర్యుడి మీద ఏ నీడ ఉండదు సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడికి అర్థం వస్తే ఇప్పుడు నేను నిలబడ్డా ఈ దీపం వల్ల ఇక్కడ పడింది నీడ ఇప్పుడు ఈ నీడ దీపం మీద ఉందా లేకపోతే దీపం వల్ల ఇక్కడ పడిందా దీపం మీద ఏ నీడ ఉండదు దీపం మీద నీడు ఉంటే ఇంక నీడలే ఉండవు అన్నీ అన్నీ మూసుకుపోతాయి సూర్యుడి మీద ఏ నీడ ఉండదు నీడ ఎక్కడ ఉంటుందంటే సూర్యకాంతిలో భూమి ప్రకాశిస్తూ ఉంటే ఆ భూమి మీద నిలబడ్డ వాడి నేత్రమునందు నీడ కనపడుతుంది నీడ దర్శనమిస్తుంది ఎందువల్ల అడ్డొచ్చింది ఆ నీడ పోయింది ఆ భాష యథాభాస కాబట్టి ఆ భాష అయినా తమహ ఎక్లిప్స్ గ్రహణం పట్టినా గ్రహణం విడిచినా గ్రహణం పట్టిందంత మళ్ళీ గ్రహణం విముక్తి విడిచిందంట గ్రహణం పట్టిందన్నా గ్రహణం విడిచిందన్నా ఏది సూర్యభగవాను ఎందు లేవు అన్నీ నాలోనే ఉన్నాయి అంతా భ్రమ తప్పం లేదు అని ఏ విధంగా భాగవతంలో ఉంటారు కాబట్టి ఆత్మనో మాయాం విద్యాత్ ఇదంతా కూడా ఆత్మదేవుని యొక్క మాయా అని మీరు తెలుసుకోండి కల్పయత్ ఆత్మనాత్మ ఆత్మా దేవహ స్వమాయ సో ఆత్మా దేవహ ఆత్మ ఒక స్పోర్ట్స్ పర్సన్ దేవ అంటే దిగు క్రీడాయా క్రీడాకారుడు క్రీడాకారుడు అనుకుంటారు సినిమా వాళ్ళని కళాకారుడని స్పోర్ట్స్ పీపుల్ని క్రీడాకారుడని అంటారు సో ఆట ఒకటి ఉండే ఆట అంటే అమెరికన్ తిరిగ్ అసోసియేషన్ లాస్ట్ ఇయర్ వాళ్ళు నేను ఇన్వైట్ చేస్తే నేను పోయాను వాళ్ళ సమావేశానికి వెళ్ళాను సరే ఒకందుకు నేను వెళ్ళాను ఒకందుకు వాళ్ళు పిలిచాను అనుకోండి వాళ్ళకుంట అన్ని రంగాలు కవర్ కావాలి అందుకోసం సన్యాస రంగం కూడా ఈ మధ్యకాలంలో ఇంకొక దగ్గర పెట్టుకుంటున్నారు వీళ్ళు వాళ్ళకు కూడా ఒక సన్యాసం కూడా పెట్టుకుంటే స్పిరిచువల్ అనుభవం ఉంటుంది వాళ్ళ స్పి వాళ్ళకి ఫీల్డ్స్ ఉంటాయి కల్చరల్ ఆ స్పిరిచువల్ ఇలా ఏవోగా ఉంటాయి కోసం నేను వెళ్ళాను ఏదో క్లాస్లో ఏ అయిపోయింది నా పని అయింది వాళ్ళ ఆల్ ఆర్ ఖుష్ ఐఎమ్ అక్కడ ఒక హోటల్లో మకాన్ ఇచ్చారు ఆ హోటల్లో ఉండే ఆ లిఫ్ట్లో పైకి కిందకి వెళుతున్నాం ఆ భోజనానికి వెళ్ళాం ఏదో చేయాలి కదా వెళ్తూ ఉంటే అక్కడ క్రీడాకారులు కళాకారులు వీళ్ళు ఈ లిఫ్ట్లో చూస్తే కళాకారులు ఈ సినిమా యాక్టర్లు ఉన్నారు లిఫ్ట్లో తర్వాత క్రీడాకారులు క్రీడాకారులు ఉంటే ఈ క్రికెట్ ప్లేయర్స్ వీళ్ళు సరే ఎక్కడో చూసినట్టుంది ఒకటి క్రికెట్ ప్లేయర్ ఆ తర్వాత గొల్లపూడి మారుతీరావు గారు ఇంకా ఎవరు హాస్య పట్టుకోవాలి వీళ్ళందరూ సరే మనం గలా నేర్పడు వాళ్ళు పెడతారు మనం చేసుకుంటున్నాం కోసం బాగుంది ఆత్మయే యథార్థమైన క్రీడాకారు ఆత్మ క్రీడ ఆత్మయే క్రీడాకారు స్పోర్ట్స్ పర్సన్ దేవ అంటే స్పోర్ట్స్ పర్సన్ అది అర్థం అవుతుంది దేవ అంటే దిగు క్రీడా ఆత్మాస్థితి స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి వాడి వాడి క్రీడలో వాడు ఏముంటుంది ఇలా కొడతాడు కొడితే ఆ బంతు వెళ్ళి ఎక్కడో కూడా కొడుతుంది ఆ వెలాసిటీకి తగ్గట్టుగా ఎక్కడో ఒకటి కొడుతుంది పడితే చాలా సంతోషపడిపోతాడు మళ్ళీ కొడతాడు అది ఇంకోసారి ఎక్కడో పడుతుంది పడితే అయ్యయ్యో అని దుఃఖపడిపోతాయి వీటికి జన్మే సప్తారు ఆ కొట్టినప్పుడు ఇలా పెద్ద ఎగిరి ఓ పెద్ద గెంతు వేస్తాడు మహానంద మళ్ళీ కొడతాడు ఈసారి ఈ బ్యాట్ నేసి నేలకేసుకుంటాడు బ్యాట్ని ఇలా నేలకేసుకుంటే అందువల్ల కొంతకున్న బ్యాట్ని కొట్టేస్తే అది విరిగి మొక్కలు అయిపోతే వెంటనే వెళ్ళిపోయి ఆ బ్యాట్ని వాడు అందరూ కుర్రాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకెళ్ళి వేస్ట్ బ్యాస్టెట్ ప్రవేశిస్తుంటే మళ్ళీ ఇంకో బ్యాట్ తెచ్చుకుంటారు ఇప్పుడు అంపైరు చిన్న వార్నింగ్ ఇస్తాడు బ్యాట్ అబ్యూస్ అని అబ్యూస్లు ఉన్నాయి బ్యాట్ అబ్యూస్ బాల్ అబ్యూస్ గ్రౌండ్ అబ్యూస్ అని మూడు అబ్యూస్లు ఉంటాయి అంటే గ్రౌండ్ తోటి కాలుతో తన్నేయడం గ్రౌండ్ బాల్ని విసిరి కొట్టడం బ్యాట్ని విసిరి కొట్టడం వాడు చిన్న వార్నింగ్ ఇస్తాడు ఇప్పుడు ఈ పాయింట్ వచ్చిందని ఎగిరి గెంతేస్తున్నది ఎవరు లేవు పాయింట్ పోయిందని దుఃఖించి దుఃఖించేసి మహా దుఃఖాన్ని పొందుతున్నది ఎవరు లేదు ఆత్మదేవుడు సంసారం అనేటువంటి దాంట్లో బద్ధుడిగా తనను తాను కల్పించుకుని ఆ బంధంలో భాగంగా ఇదిగో సుఖం వచ్చిందని సంతోషిస్తున్నది ఎవరు ఆత్మది అయ్యో నాకు దుఃఖాలు వచ్చేసేయని కష్టపడుతున్నది ఎవరు ఆత్మ వాళ్ళు పొద్దున్న తలుపు తెట్టారు ఎవరు బరుమరులో తలుపు తెట్టారు ఎవరు తీస్తే గురువులో ఊళ్ళో వచ్చేసరి ఎప్పుడు ముక్కు ముఖం కాదు వచ్చేసి ఆ ఏమిటండి విషయం ఏంటి అసలు మీరు నేను ఎవరో తెలుసు నాకు తెలుసు మీకు ఏమిటి నాతో పనులు వచ్చారు అవును ఏమిటి పనులు చూడండి జీవితంలో చాలా కష్టాలు వస్తున్నాయి కాకుండా మీరు కష్టాలు అంటున్నారు జీవితం కష్టాలు అందరికీ వస్తాయి కొంచెం ఒడుగులోనే ఉంటాయి మీరు కొంచెం ఎదుర్కోవడం ఎలా తీసుకోవాలి అంటే అలాగేలాగంటే మీరు మా కష్టాలు తెచ్చి చాలా చాలా ఏమంటే చాలా మీ కష్టాలు ఎలా తీరుస్తాను ఏదో పండుగ ఏదో పొరవ కావాల్సి చేస్తాను నేను ఏదైనా మీకు సేవ చేయగలిగింది ఉంటే చేస్తా కానీ మీ కష్టాలు నేను ఎలా తీరుస్తానండి అని చెప్పేసి జాగ్రత్తగా చెప్పి ఆ తర్వాత ఏమిటారి విషయం అని చెప్తే వాళ్ళకు నేను తీర్చగలిగేది కాదే నేను ఎలా తీరుస్తాను భగవద్గీతలో కానీ ఉపనిషత్తులో కానీ ఎప్పుడైనా ఏదైనా తెలియదు ఏమైనా ఉంటే నా దగ్గరికి నేను ట్రై చేస్తాను అంటే వాళ్ళు ఏమన్నా అవేమిటండి అని అది భగవద్గీత ఉపనిషత్తులు అంటే కొత్త రకం స్వీట్లు ఏమైనా మార్కెట్లోకి వచ్చాయా ఏమిటి అది ఏమిటి అసలు అదే మేము సంగతి కాబట్టి మీ మీ సమస్య పరిష్కారం నా దగ్గర లభించదు అని నేను చెప్పాను వాళ్ళు అలా దుఃఖపడిపోతున్నారు సో ఆత్మది ఆత్మా దేవ అలా దుఃఖపడిపోతున్నది వాళ్ళే మళ్ళీ నెల తర్వాత రెండు నెలల తర్వాత వాళ్ళే కనబడు ఎలా ఉండో ఏదో మీరు కష్టంగా ఉందన్నారు ఎలా ఉన్నట్టు ఇప్పుడు బాగానే ఉందంటాడు వాళ్ళ అది కూడా ఉంది ఈ రకంగానే క్రయింగ్ హింస అండ్ లాఫింగ్ హింస నేను సుఖిని నేను సుఖిని నేను సుఖిని నేను దుఃఖిని నేను దుఃఖిని నేను దుఃఖిని ఇది క్రీడ ఆత్మదేవుని యొక్క క్రీడ క్రీడ చేసుకున్నటువంటి వాడు ఆత్మదేవుడు మాత్రమే భాషకరణ స్వయం స్వమాయ స్వమాత్మా ఆత్మాద ఆత్మన్యవేక్ష్యమాణం భేదాకారం కల్పయతి రజ్వాద వివసాదీ అదన్నీ ఆత్మదేవులు కల్పిస్తున్నా కల్పయత్ ఎలా కల్పిస్తున్నాడు రజ్జువునందు సత్పమును కల్పించినట్టుగా ఆదిశక్తిని వేశారు త్రానందు పామును కల్పించినట్టుగా అంటే లేనిది ఉన్నట్లుగా భ్రమపడుతున్నాడు అన్న ఆదిశబ్దాన్ని వేశారు కనుక శుక్తి ఎందు రజతము అంటే ఆది ఉన్నప్పుడు మనం శుక్తి అంటే ఆవు దాని ఎందు రజతము అంటే వెండి ఈ వెండిలా ప్రకాశిస్తుంది ఎండలో వెండిలా ప్రకాశించారు వీడు వెండి అని భ్రమపడతాడు అందు రజతము సో ఆ విధంగా అక్కడ లేనిదానికి అక్కడ కల్పిస్తు ఆత్మదేవుడు కల్పిస్తున్నాడు దాంట్లో కల్పించింది ఆత్మదేవుడు కదా మరి ఆ కల్పన చేత మోహపోయి మోసపడి మోసపోయేదేవరు మోహాన్ని పొంది అది ఆత్మదేవుడే మాయేషా తస్య దేవస్య సమ్మోహితస్ ఆయనే సమ్మోహిత ఇప్పుడు విష్ణువు ఎవరండి ఆ దేవుడే శివుడెవరు ఆ దేవుడే ఈ శివుడు వరం ఇచ్చాడు భస్మాసురుడికి ఈ భస్మాసురుడు ఎవడు అది ఆ దేవుడే అన్నీ ఆ దేవుడే ఒకే దేవుడు ఈ భస్మాసురుడు శివుడు తరుముకొస్తున్నాడు ఇప్పుడు చంపడానికి సిద్ధపడుతున్నదెవరు ఆత్మదేవుడే చంపబడడానికి సిద్ధంగా ఉన్నదెవరు అదే ఆత్మదేవుడే అప్పుడు విష్ణువు కాపాడుతాడు అదే ఆత్మ అన్నీ ఆత్మదేవుడు తప్ప ఇంకేమీ ఆ విష్ణువు యొక్క సౌందర్యాన్ని చూసి శివుడు మోహపోయాడు ఈ శివుడెవరు ఇది ఆత్మదేవుడే ఆ మోహపెట్టిన విష్ణు ఎవరు అదే ఆత్మదేవుడే ఆత్మదేవుడు తప్ప వేరే ఇంకేమీ లేదు ఈ రకంగా మీరు పురాణ గాథల్ని జాగెక్ట్గా వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ లేకపోతే వాటిని మీరు లిటరల్గా తీసుకుంటే యు ఫాల్ టువంటి దాని నుంచి బయటపడటం చాలా కష్టం అండ్ స్పిరిచువాలిటీ దేని అపోజిట్ ఇచ్చింది లిటరల్గా తీసుకోవడం వెర్సెస్ టేక్ ది స్పిరిట్ స్పిరిట్ తీసుకుంటే దాన్ని స్పిరిచువాలిటీ అంట లెటరల్గా తీసుకుంటే దాన్ని లిటరాలిటీ అంట అర్థమైందండి